అసలాం వరహుల్ వరకత అలహద వస్వాతాల రసూల్లా అహ్మాబాద్ ప్రతి ఫరజ్ నమాజ్ తర్వాత చిన్నపాటి దిక్కి పాటించి హజ్ ఒమ్రా జిహాద్ మరియు దాన ధర్మాలు చేసే అటువంటి పుణ్యం పొందుతారా అల్లాహో అం ఇంత గొప్ప పుణ్యం అండి ఇంతటి గొప్ప అవకాశాన్ని వదులుకుందామా లేదు లేదు ఎలా రండి వినండి హదీస్ సహీబుఖారి హదీస్ నంబర్ ఎనిమిది వందల నలభై మూడు అబూ హురైనా రది అల్లాహు తాలాను ఉల్లేఖించారు ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వద్దకు కొందరు పేద సహాబాలు వచ్చి ప్రవక్త ఈ ధనవంతులు తమ వద్ద ఉన్న ధనం కారణంగా మాకంటే ఎన్నో రేట్లు ఉత్తమ స్థానాలు ఉన్నత స్థానాలు మరియు కలకాలం ఉండే అటువంటి అనుగ్రహాలు పొందడంలో ముందుకెళ్ళిపోయారు మాలాగా వారు నమాజ్ చేస్తున్నారు మా వారు ఉపవాసం ఉంటున్నారు కానీ వారి వద్ద ఉన్నటువంటి ధనంతో హజ్ చేస్తున్నారు అమరాజ్ చేస్తున్నారు జిహాద్ చేస్తున్నారు సదకా దాన చేస్తున్నారు అప్పుడు ప్రవక్త సలల్లాహేస్లం చెప్పారు నేను మీకు ఒక విషయం తెలిపాలా ఒకవేళ మీరు దానిని పాబందీగా చేశారంటే మీకంటే ముందు ఎవరైతే వెళ్ళిపోయారో వారిని మీరు చేరుకోగలుగుతారు కానీ మీకంటే వెనుక ఎవరైతే ఉన్నారో వారు మీ వరకు చేరలేరు మరియు మీరు దీనిని పాటిస్తూ ఈ లోకంలో ఉన్న ప్రజలందరికంటే ఎంతో ఉత్తములు శ్రేష్ఠములవుతారు మరియు ఈ శ్రేష్ఠతకు ఉత్తమ పదవికి ఎవరు చేరుకుంటారు ఎవరైతే మీలాంటి ఆచరణ చేస్తారు ఆచరణ ఏమిటి ప్రతి ఫరజ్ నమాజ్ తర్వాత ముప్పై మూడు సార్లు సుభానల్లా ముప్పై మూడు సార్లు అల్హమ్దుల్లా ముప్పై సార్లు అల్లాహు అక్బర్ అనడం ఇదే హదీత్లో మరో రకంగా ఉంది ముప్పై సార్లు శుభాన్ అల్లా సార్లు అల్హందుర్ ఇల్లా సార్లు అల్లాహు అక్బర్ పఠించడం ఇంతకుముందే ఒక ఆడియోలో మీరు విని ఉన్నారు అధిక సంఖ్యలో ఉన్న జికిరును మనం పాటించాము తక్కువ సంఖ్యలో ఉన్న జిక్లను మనం కేవలం మనసులో తెచ్చుకున్నాము ఇంతటితో అల్లా యొక్క గొప్ప కరుణ కటాక్షాలతో మనం అన్ని హదీసులలో వచ్చినటువంటి సర్వపుణ్యాలు పొందగలుగుతాము అల్లా మనందరికీ ఈ ఆచరణ పాటించే సద్భాగ్యం ప్రసాదించుగాక గమనించండి సోదరులారా ఈ వంద జిక్ పూర్తి చేయడానికి నిమిషం కూడా పట్టదు కానీ ఎన్ని గొప్ప పుణ్యాలున్నాయో అన్ని హదీసుల ఆధారంగా మీరు ఆలోచించండి